మానవుల అజ్ఞానం గురించి చక్కని ఉదాహరణలతో ఈ కీర్తనలో చెప్తున్నారు అజ్ఞానంలో ఉంటూ దానినే విజ్ఞానం అనుకుంటాడు మానవుడు చెప్పే జీవుని అల్లమైన పనులెల్లా తెలిసి తెలియడు చెల్లబోమి తెల్లమైన పనులెల్లా తెలిసి తెలియడు అప్పిచ్చి వడ్డి లాభానకాదినములించుగాని కప్పిసరి వచ్చే గత కాలమెంచడు ఎప్పుడు నింతులగూడి ఇప్పులే తలచుగాని చిప్పిలి దేహము సమసేది తలచడు చెల్లబోయేమి చెప్పే జీవునియ జ్ఞానము పనులెల్లా తెలిసి తెలియడు పంతముతో వేటలాడి ప్రతాపమే చూచుగాని బంతినే చుట్టుకొనే పాపము చూడడు వింతవారి సొమ్ము సొమ్ము వేడుక ఊహించుగాని వంతల దిరుగా దిద్దవలయుంచడు చెల్లబోయేమి చెప్పే జీవునియ జ్ఞానము పనులెల్లా తెలిసి తెలియడు అన్నిట కర్తననే అహంకారమెరుగుగాని తన్ను ప్రేరేపించే దైవము తానెరుగడు అన్నిట కర్తననే అహంకారమెరుగుగాని తన్ను ప్రేరించే దైవము తానెరుగడు ఎన్నగ శ్రీ వెంకటేశయలే ఎన్నగా శ్రీవెంకటేశయలే మన్నించి బుద్ధి ఒసగి మను పని భారము ఎన్నగా శ్రీవెంకటేశ ఇవి ఎల్లాని మాయలే మన్నించి బుద్ధి ఒకసగి మను పని భారము చెల్లబోయేమి చెప్పే జీవుని అజ్ఞానము తెల్లమైన పనులెల్లా తెలిసి తెలియడు